విశ్వసిం వేదాయువేదేఖిలం జగత్ నిర్మేకమహం వందేష్ దృఢీపలే క్షమాసరితస్ అభ్యసే శ్రవణాదికం అహం బ్రహ్మే కి మాక్యాత్రోహో యద్దు్రుహీ భ అహం బ్రహ్మాబో యీత్స్యసే శ్రవణాదికం మీరు ని చేతనలను పరిశీలించండి మీ చేతన ఏ విధంగా చేతన అంటే కాన్స్టెంట్ మూవ్మెంట్ ఉంటుంది ఆ సంకల్ప వికల్పముల అలా కుడుతూ ఉంటాయి అలా ప్రవహిస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా చేతన ప్రవాహ రూపంగా ఉంటుంది ఆ చేతన వెనుక ఉండే శుద్ధ కాదు నేను అంటూ ప్రవాహ రూపమైన చేతన మేకింగ్ కాన్షియస్ నిద్రలేస్తారు మొదలవుతుంది ప్రవాహం సంకల్పములు ప్రవాహం మొదలవుతుంది నిద్ర లేస్తూనే మొదలవుతున్నాయి మాత్రం మీది దరక్కర్లా పేరు వస్తూనే మొదలవుతుంది మళ్ళీ రాత్రి నిద్రలోకి వరకు అలా సంకల్పములు ప్రవహిస్తూనే ఉంటాయి ఆ ప్రవాహము నాకు ఓ ఇంగ్లీష్ లో దాన్ని కాన్షియస్నెస్ అన్నారు ఇంకొంచడం స్పష్టత కోసం వేకింగ్ కాన్షియస్నెస్ అని అర్థమైందండి ఆ ప్రవాహం నేను అంటున్నది ఆ ప్రవాహమును ప్రకాశింపజేస్తూ ఉండే శుద్ధ ఆత్మ చైతన్యం గురించి కాదు ఆ ప్రవాహం లేకింగ్ నిద్ర తెలుగు వచ్చినప్పుడు ప్రారంభమవుతుంది అది ఆ ప్రవాహము అది తెలుగులో చేతన అంటారు జాగ్రత్ చేతన లేకింగ్ కాన్షియస్నెస్ ఆ చేతనని మనం ఎప్పుడు పరిశీలిస్తూ ఉన్నాం ఆ చేతన్నలో లౌకికమైన విషయాలు మీకు అనుభవానికి వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆలోచించుకోండి ముఖ్య మీరు ఆలోచించుకోండి ఈ చేతన ఈ ప్రవాహంలో భాగంగా ధనం యొక్క ప్రసక్తి వచ్చిందనుకోండి డబ్బు ప్రసక్తి వచ్చిందనుకోండి వస్తే మీకు దానిపై వ్యామోహము అనుభవానికి వచ్చిందా లేదా చూసుకోండి అనుభవానికి వచ్చిందనుకోండి అంటే అర్థం మీ కాన్షియస్నెస్ లోపము కలదు అవునా కదా ఇప్పుడు పైగా లోది అంటే మీకు కోపం వస్తుంది కాబట్టి పైవాడ అంద ప్రసక్తి కడుగుతుంది మీరు చూసుకోండి మీకు లోపం అనుభవానికి వచ్చిందా వస్తే అప్పుడు మీకు మీరే అనుకుంటాను లోభిది నేను అనుకుంటా అనుకుంటే అది వివేకం అవుతుంది తప్ప దాంట్లో కోపానికి తాగుంటుంది ఇప్పుడు ఉదాహరణకి నేను ఒకసారి అలవాటు చూసుకున్నా నా తండ్రి మీకు చెప్పేస్తున్నా నేను ఒకసారి అలవాటు చూసుకున్నా నాకు స్పష్టమైనది ఏమిటంటే ఏదైనా వస్తువు కొనాలంటే పది రూపాయలు తుట్టి కొండ పది రూపాయలు ఎదుగు ఐదు రూపాయలతో లేడుతుందేమో అనో దానికి కొండ మానేస్తే అసలు ఆ కలిసి కూడా తగ్గించదా అనో ఇలా అనిపించిందంటే అసలు ఏంటి లోపము దాకా కదా లోమున్నది వాళ్ళకి ఏదైనా ఇచ్చేప్పుడు మీకు ఈ లోహం అనుభవాలు వచ్చిందా లేదా అవి కూడా మీరు చూసుకోండి ఉన్నది లోభము ఉన్నది తెలిసింది ఆ చేతన అంటే ఏదో ఈ చేతనలో నేను ప్రశ్న ఒకటి వేరే ఉంచుకున్నాను మీ చేతనం వేరే చూసుకోవాలి మీకు ఎప్పుడైనా దేవుడు గుర్తుకు వస్తాడా అసలేదు గుర్తుకొస్తా గుర్తుకొచ్చినప్పుడు ఎక్కడో ఉన్నాడన్నట్టుగా అనిపిస్తుందా బిపు మీ లోపలే ఉన్నాడు అనిపిస్తుందా నాకు నమాధానం చెప్పండి మీరు నాకు నమాధానం చెప్పదు మీలో మీరు నా గురించి నన్ను చెప్పంటారా చెప్పడం వస్తారు ఎక్కడో ఉన్నాడని అంతగా ఉన్నాను లో మేలరా అన్నీ మీ వచ్చి అంతరంగమున చిన్నగా విధి తెలుసుకుంటున్నాయా యాగరాజ్ స్వామి కాబట్టి నాకు అలా అనిపిస్తుంది నాకు అనిపించేది నేను చెప్తున్నాను అని చెప్పి నేను నాకు తీర్థయాత్ర అంటే నాకు పెద్ద దాని మీద ప్రేమ ఉండదు తీర్థం ఎక్కడ తీర్థం ఎది తీర్థం ఇదంత తీర్థం ఇదంత తీర్థం అనే పరుగు తీర్థమే ఉన్నది ఆత్మతీర్థం నేను పరుగు తీస్తా కానీ తీర్థం కోసం పరుగు తీసింది నేను ఇప్పుడు బస్సు ఎక్కి తిరుపతి వెళ్లి కిలో నిలబడి దర్శనం చేసి లడ్డు పోండుకొని దాన్ని భక్షించి మీరు వచ్చారంటే ఇప్పుడు మీ దేవుడు ఎక్కడున్నాడు మీ లోపల ఉన్నట్ట బయట ఉన్నట్ట బయట ఉన్నా అవునా మీరు రావాలి ఇంకా దేశాలు లేచండి మీకు వేదాంత క్లాస్ చాలా ఓకే అది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ లోపల ఎలా ఉన్నాడు ఏ రూపంగా ఉన్నాడు అంటే చూడండి ఈ చైతన్య ఈ చేతన ఈ ప్రవాహమును ప్రకాశింపజేస్తూ ఆ ఎదుక రూపముగా ఉన్నాడు అని మీరు అని మీకు గట్టిగా అనిపిస్తుందా లేదా అలా ఆ ఎదుకలే సత్యం అసలు నామా అసలు నేను ఉంటేగా నేను అనేది ఉంటే కదా నేను అనేది లేదు దుఃఖము ఉన్నది కానీ నా దుఃఖము కాదు సుఖము ఉన్నది నా సుఖము కాదు అంటే నేను లేదు చేతలలో ఉండి వేమే లేదు నాది లేదు నేను అంటే ఎలా వినమాట మీరు దీన్ని అభ్యాసం చేయాలి గంగ వడ్డున నేను పాఠంలో చెప్తూ ఉండేవాడు వాళ్ళందరూ మేము అభ్యాసం చేస్తున్నామంటే నాకు చెప్తూ ఉండేవాడు గంగ ఆ గంగలో దిగొద్దు గంగలో ఆ పద్ధతి వేరు అది వేరు నేను చెప్తాను గంగలో దిగడం గురించి కాదు గంగ ఒడ్డును నిలబడి ప్రవాహము దాంట్లో కంచెత్తు ఉంటుంది ప్లాస్టిక్ వస్తుంది సగం కాలిన కట్టెలు వస్తూ ఉంటాయి కాలిన బొలు వస్తాయి ఎవరో నన్ను అడిగాడు స్వామిజీ బొగ్గులు ఏమిటండి అని అడిగాడు నేను ముటికే ముఖ్య రగ్గు చెప్పను గంగలో కొట్టుకు వచ్చే బొగ్గులు ఏమిటై ఉంటాయ్ అవి ఏమిటాయి ఒకటే అవుతాయి శవాన్ని కాల్చినప్పుడు ఆ బొగ్గులు వచ్చాయి అయ్యో అయ్యో ఇప్పుడు తెలిసిందానికి నలభై కాబట్టి బొద్దులు వస్తాయి సగం కాదు కట్టెలు వస్తాయి అప్పుడప్పుడు శరీరం యొక్క భాగములు కూడా వస్తాయి పువ్వులైతే వస్తూనే ఉంటాయి ఆయిల్ మిక్స్ ఆయిల్ కూడా వస్తూ ఉంటుంది కంటెంట్ ప్రవాహము కంటెంట్ ఉంటుంది నువ్వు గట్టి ఆ ప్రవాహాన్ని చూడ ఆ ప్రవాహము నాదియా కాదు కదా నేనుగా దాన్ని ఉంటే నేను అని ఆలోచిస్తుంటాం దేవుడే కదా కాబట్టి ఈ ప్రవాహము నేను కాదు నాది కాదు ఇప్పుడు దాన్ని మీ లోపల చేతనకు అప్లై చేయాలి చూడు ఆ చేతనల్ని చూడు దాంట్లో ప్రవాహం ఉంటుంది ప్రవాహమే ఉంటుంది నేను ఉండదు ఎందుకంటే ప్రవాహంలో ఉన్నది దుఃఖము సుఖము ఇత్యాధులు అది నాదీ కాదు నేను కాదు దేహంలో ఏదో ఒక సెన్సేషన్ ఇంద్రియ అనుభవం అనుభవానికి వస్తుంది అది నేను కాదు నాకీ కాదు చూపు నేను కాదు నాకీ కాదు ఎనికిది నేను కాదు నాది కాదు మరి ఇంకా ఇంకేం విరిగింది చూపును నడిపించేది చూపు వెనుక చూపు వెనుకుడి వెనుక వెనికుడి అది బ్రహ్మ అది కాబట్టి అహం వెళ్ళి బ్రహ్మలో కలిసిపోయింది మీరు బ్రహ్మ అంటే దేవుడు బ్రహ్మ అంటే దేవుడు దేవుడు విషయంలో మీ నిశ్చయము ఈ అనుభవము మీకు ఉన్నదా లేకపోతే అది ఏదేమో ఆ పూజ చేశాను ఈ గొంతులు ఇచ్చాడు లేదా ఈ పూజ చేశాను ఇంకా గొంతులు పెట్టాడు ఏదో వాళ్ళు ఇలా ఇంకా ఇంకా అలాగే నడిపిస్తున్నారా ఒక అప్పుగా దగ్గరికి వచ్చాడు స్వామీజీ మా పొగారు పరీక్షకు వెళ్తున్నాడు మీరు ప్రార్థన చేయండి అని అడిగాను నేను అన్నాను దేనికోసం ప్రార్థన అన్నా అంటే పరీక్ష ప్యాస్ అవ్వాలని ఎందుకండి ప్యాస్ అవ్వడం ఎందుకు ఫెయిల్ అయితే ఏముంది లోకంలో చాలా మంది ఉన్నారు ఫెయిల్ మన పిల్లలు కూడా ఉండొచ్చు ఏమో మీ పిల్లవాడు బుద్ధిమంతడేమో బాగా కష్టం చదువుకుని రాస్తాడేమో కస మధ్యలో నేను ప్రార్థన చేయడం మీరు మాత్రం ఎందుకు ప్రార్థన చేయాలి మీ అసలైన ప్రేమ ఏమో తెలుసునాసైనా ఫెయిల్ అయినా నేను సపోర్ట్ చేస్తాను అది అసలైన ప్రేమ అవును నేను ప్రశ్న అడుగుతా ఫెయిల్ అవ్వకూడదు పేస అవ్వాలి అని మీరు దేవుడికి పూజ చేస్తున్నారనుకోండి దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటో నాకు నాకు ఇష్టము వాడు పేస కాకపోతే నాకు ఇష్టము కాదు అని తెలిసినా లేదా అదేంటి ప్రేమ దాన్ని ప్రేమంటారా ఆసక్తి అంటారా ప్రేమ ఉండదు ప్రేమ ఎలా ఉంటుందో తెలుసిన వాడు పేసైనా వాడిని నేను స్తాను నా పరమ నుంచి నాకేమీ అభ్యంతరం లేదు అది ప్రేమ కాబట్టి నేను అమ్మగారికి చెప్పాను చూడండి అమ్మా మీరు కూడా మనం ప్రార్థించకూడదు ఒకవేళ ప్రార్థనతో చేస్తే తల్వే వినా సృష్టి అవ్వద్దు చెయ్యాలి అంతే తప్ప నా కొడుకు పరీక్ష వేసవాలి అని తెలియవద్దు ఇంకా అలాంటి ప్రార్థనలు చేస్తున్నారా చేసుకున్నాం అంటే ఏమైంది ఇప్పుడు మీకు దేవుడు బయట ఉన్నాడా లోపల ఉన్నాడా కాబట్టి మీరు వేదాంత క్లాసుకి రావలసిన ఓకే అంటే గొప్పగా గొప్ప విషయాన్ని కోరుకోవాలి అంటే మోక్షాన్ని కోరుకోవాలి తప్ప మిగతా వాటిని కాబట్టి వేదాంత శ్రవణం ఎంత అనుకోవాలి సరే బ్రహ్మ బ్రహ్మ అంటే దేవుడు అండి బ్రహ్మ అంటే ఏదో అనుకునే దేవుడు ఆ దేవుడి గురించి మీకున్న కల్పనలు అన్ని శోధన అయ్యే మనకు వేదాంత క్లాసుకి శ్రవణం చేయాలో శ్రవణం ఎలా చేయాలో తరువాత మాట శ్రవణం అయితే చేయాలి అయితే ఇంకొక మెరుటకెట్టాడు అక్కడ ఆచార్యుడు అయితే ఇంకే ఉండి శ్రవణం చేసేస్తాము ప్రతి సోమవారం గురువారం క్లాసుకు వచ్చేస్తాము ఇంకే శుక్రవారం క్లాసు లేదు ఓకే వచ్చే శుక్రవారం క్లాస్ లేదు మళ్ళీ క్లాసు శవారం ఓకే కాబట్టి క్లాసుకు వచ్చేస్తాము శ్రవణం చేసేస్తాము రోజు ఐదు సాయంకాలం కూడా ఇంటి ప్రోసర్లు కూడా ఇంటి తోచదంటే హలో అవును తెలియాలన్నమాట ఇక్కడికి వస్తే నేను తోస్తూ ఉంటాను అసలు తోలు కాబట్టి సాయంకాలం కూడా వెళ్తే ఆయన ఏవో నాలుగు మాత్రం వాగుతాడు ఆ మైక్ పెట్టుకుని గత వాతాడు ఎంత ఓపిక్ గా వాగుతాడు అంటే నాన్ స్టాప్ వాగుతాడు అది వినొచ్చు ఏదైనా కథ చెప్తే బాగుండదు కథ ఎప్పుడు పోనీ చెప్పుకునే ఎంత తర్వాత మిత్రులు వేరే పంపిస్తారు తర్వాత మీరు సోమవారం క్లాసులో మీరు పట్టుకొస్తే తీసుకుంటాము అని ఏదో అలాంటివి ఇచ్చి కూర్చునేవి కూడా ఉంటాయి ఒకటి క్లాసుకు వెళ్ళడం అన్ని అలా అవసరము కాబట్టి క్లాసుకు వెళ్తూ ఉండడము క్లాసులు ఏం చెప్పుకోండి ఇంటి దగ్గర పుట్టిన ఏం చేయాలి ప్రశ్న ఒక రోజు ఇస్తుంది క్లాసు ఉంటే ఆ ప్రశ్న ఉండదు నాలుగు ప్రిపేర్ అయిపోయి మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చి ఫోన్ చేసుకోకపోతే కాబట్టి క్లాస్ ఈజ్ వెరీ కన్వీనియంట్ ట్రూ కానీ సరిపడదు అలా క్లాసుకు వెళ్ళిపోయి వచ్చేస్తే సరిపడదు దాని కొంచెం మెడిక్ పెట్టేట ఆ మెడిక్ ఏంటంటే శమాది సహిత క్లాసుతో పోతుందా శో మొదలైనవి కూడా మెరుగుపెట్టుకోవాలి శమము అంటే మనస్సు నిశ్చలము కాని ఉండుత ఇందాక చెప్పాను ధ్యానము ఆ ఏకాంతంలో ఉండుతా మనస్సు ఏదో చేస్తున్నా దాన్ని మన అధికంలో పెట్టుకుని నిశ్చలంగా ఆ తనలో బాను ఉండుత దాని పేరు క్షమము ఓకే దమము దమము అంటే ఏమిటో తక్షణ ఇప్పుడు ఒక్కగా ఉందా లేదా ఉన్నా ఆ ఒక్క గురించి పట్టించుకోకుండా ఇప్పుడు నేను గుర్తు చేస్తే కదా అంటే అర్థం మీరు దాన్ని పట్టించుకోవడం మానేసి సేవనం చేస్తున్నారు కదా దానిపై నేను దమ్మము అదే దమ్మము ఇప్పుడు ఇప్పుడు ఎయిర్ కండిషనర్ కావాలంటే మనం క్షణాల్లో పెట్టచ్చు అది పెద్ద విషయం కాదు కానీ ఒత్తిడి ఇలా ఉండదు కాబట్టి మరి ఖరీదు వేదాంత కింద తయారు చేయొద్దు నేను చూశాను అలాంటి వేదాంత నేను అలాగే చూశాను నాతో ఏమన్నారు స్వామీజీ మీద డొనేషన్ ఇచ్చేస్తాను ఎయికేషన్ చేసేసుకోండి అన్నారు నేను నేను అన్నాను అక్కర్లేదు అండి డొనేషన్ అక్కడ సమర్థులు ఉన్నారు ఇన్ఫ్లిన్సిపుల్ మనం వేదాంతం చదివే ఇప్పుడు కొంచెం దమము ఇంతే మంచిది కొంచెం ఒక్క తర్వాత వర్షం వచ్చినప్పుడు కొంచెం నీళ్లు వస్తే తడవడం ఇలాంటివి ఉంటాయి కరెంట్ లేకుంటే మెట్లు ఎక్కి రావడము కరెంట్ ఉంటే లిఫ్ట్ ఆ లిఫ్ట్ ఎలా ఉందో చూడండి దాంట్లో ఎక్కి రావడానికి మీకు మనసొత్తుగా ఏదోకేదో కాలక్షణం మరి ఈ రకమైన ప్రతికూల పరిస్థితులు అన్నిటినీ యాక్సెప్ట్ చేసి మీరు వచ్చి కూర్చుంటున్నారంటే దమ్మే కదా కొంతమందికి సీట్లు కూర్చో కూడా దొరకదు కింద కూర్చొని అలవాటుకుంటే పర్వాలేదు అలవాటు లేదనుకోండి ఇవ్వద్దు నేను ఒకటి ఫీట్కి వెళ్ళా స్వామీజీ మేము అందరం అభిశాఖలోనే భోజన చేస్తామండి సార్ నేను నేను అభిశాఖలోనే భోజేస్తా అడిచారు భోజనం చేయను కానీ అభిశాఖలోనే నేను అలాగే భోజనం చేస్తా నాకు ప్లేట్ సరే కేవలం పేట మీద కూర్చుని భోజనం చేస్తామని చెప్పాను నేను నేను తీరు మీద కూర్చుని భోజనం చేశాను ఎందుకంటే నేను పేట మీద కూర్చుని భోజనం చెయ్యలేదు పప్పులన్న వరకు ఎలాగొరుగుతాను ఇంకా ఆ నేను కష్టపడానికి వస్తుంది కాలు తిండి వస్తుంది కాలు తిమ్మిస్తే నేను తింటున్న భోజనం ఆపి లేచి నిలబడి ఇటువరకు నాలుగు అరుకులు వేసి మళ్ళీ కూర్చుని మళ్ళీ తినాలి అలా రెండు మూడు సార్లు తినవలసి వస్తుంది ఇది తో కాబట్టి టేబుల్ వేయండి టేబుల్ వేయలేదనుకోండి సరే ఏదో కష్టపడదు ఇప్పుడు మీరందరూ ఏదో కొంతమందికి కింద కూర్చొని అలవాటు లేని సందర్భంలో మీరు కింద మాత్రం విన్నారనుకోండి సపోజ్ అది దమము ఉంటుంది కదా కాబట్టి శమము దమ్మం శవం ఇక్కడ ఉండదు శవం ఇంటిది ఏకాంతంలో మనస్సు నిశ్చలంగా పెట్టుకుని ఉంటుందా ఇందాక చెప్పింది అదే వారి సమాధానం చెప్పాన అదే శమం ఇది దమ్మం ఆహార నియమం మీరు ఆహార లేకుండా భోజనం చేస్తే మీ ఆరోగ్యం వెలుగుతుంది వేదాంత పాఠం మీకు వంట ఇప్పుడు మామూలుగా మీకు భోజనం ఎలాగ చెప్తున్నాను ఏదండి చల్లని మల్లె పూల వంటి అన్నము ఓకే అంటే అర్థం ఎలా ఆరోగ్యానికి తర్వాత చెడ్డది అని అర్థం చల్లని అన్నము తర్వాత కమ్మను నెయ్యి అధికముగా గుర్తించుస రెండు కొత్త ఆవకాయ మొక్కల పురుషు ఆ పేరు వింటే మీకు ఎలా ఉంది పురుషు అనే పేరు వింటే నాకు కడుపుగా ఏదో అయితే చూపి మొక్కల పురుషు మొక్కల పురుషు అంటే మొక్కలు మనకి సంతోషమే తప్ప నేను ఒకసారి మొక్కల పురుషు అనుకున్నాను అని మొక్కలు తీసుకుంటాము పులుసు పక్కన పెట్టుతాం అనుకున్నా కానీ ఆ మొక్కలు ఎంత పొలగా ఉన్నాయంటే అది లోక పెట్టుకోవడానికి మూడిలో పెట్టుగా ఉన్నాయి ఆ మొక్కలు ఆ చింతపల్లంతా వాటిగా ప్రవేశం చేసి మొక్కల పులుసు దానికి దప్పలమ్మని వేరు వంకాయ కారం పెట్టి కూడ మూడు పులి కాదా ఈ పులుసు చాల పెట్టి మళ్ళీ పులి కాదా మూడు చెక్కని పెరుగు జడ్డు చేయ జడ్డు మీరు ఈ భోజనం చేసినట్లయితే కొద్ది రోజులు మీ కోరిక అక్కడ గుర్తుంది వే అంటే అనారోగ్యం అనేది ఇట్ ఈస్ బిడ్డ ఆ ఫుడ్ ప్రతి ఆస్పెక్టే అనారోగ్యమే కాబట్టి అలాంటి ఫుడ్ ఫుడ్ తీసుకుంటూ ఫుడ్ ఆరోగ్యాలతో తెలుసుకుని ఆరోగ్యానికి తగ్గట్టుగా ఫుడ్ని మనం చేయగలిగి ఆ గుంట్లో ఆ రైస్ ని కొంచెం ముడిగా ఉండేట్లో చూసుకోవటం నెయ్యి శాస్త్రం కోసం నెయ్యి అన్నట్టుగా వాడటం చింతపండు పూర్తిగా మానివేయడం ఫ్యాక్టరీ మిల్క్ తో చేసిన లేక పేరుకుని వాడుకోవడం పులిహార అనే ఐటమ్ని డ్యాన్ చేసేయటం ముందే ఒకటి లేదా రెండు పరిమితంగా స్వీకరించడం ఇలాగే మోడిఫై చేసుకుంటే అది డబా మోడిఫై చేయకపోతే అది అనారోగ్యం మీరు మధ్యాహ్నం రెండు గంట ఒంటి గంటకి ఇప్పుడు నేను చెప్పిన భోజనం చేసి వచ్చారనుకోండి సాయంకాలం ఐదుంటికి మీకు క్లాస్ ఏమైనా బోర్కు వస్తున్నా రాదు మీరు ఎప్పుడైతే హెవీగా భోజనం చేస్తారో అనారోగ్యకరమైన భోజనాన్ని చేస్తారో అప్పుడు బుద్ధికి ఆ పదుమత్వం ఉంటుంది కాబట్టి ఆహార విషయంలో పౌష్టికాహారమును నిజముగా గురించుతా నేనేం లేవు ఉపవాసం చేయమంటున్నా లేదు కదా పౌష్టికాహారమును నిజముగా గురించుతా అది లేదు వేదాంతం లేదు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అంటే నేను ఇంకా ఇప్పటి నుంచి ఇప్పటికీ నాకు అవన్నీ తొందటలేదు స్వామి రామతీర్థ వాల్యూమ్స్ ఉన్న ఏడు వాల్యూమ్స్ అంటే వాల్యూమ్ టూలోనో వాల్యూమ్ త్రీలోనో ఒక శాతం ఉంది మొదట్లోనే ఉంది శాస్త్రం వేదాంత వేదాంతమో లేదా రియలైజేషన్ శ్రమంతో ఏదో పేరుతో చేస్తం ఉంది ఆయన ఏమన్నా సంటే There's huge steps to seven-day liberation, like a God-realization. In the steps path, think, of the process, there are a lot of things that can be done. And the living body is one, one on that. I am not a human being, I am not a human being, I am not a human being. I am not a human being, I am not a human being, I am not a human being, I am not a human being. By the living body, షూట్ స్టెప్స్ టు సెల్ఫ్ డే లెజ్ రేషన్ కింద ఫస్ట్ ఫస్ట్ మేనే ఏముంది సెల్ఫ్ గురించి ఒక్క మాట కూడా లేదు ధ్యానం లేదు శ్రవణం లేదు మనడం లేదు శాస్త్రం లేదు ఏదీ లేదు కేవలము ఫుడ్ గురించి ఒక మాట అప్పుడు నేను అనుకున్నా సెకండ్ డే లో తెలిసిన ప్రాణాగా కరెడ్ నుంచి వేదాంత శ్రవణము అవి పెట్టుకోవచ్చు కాబట్టి మీరు శరీరము హల్కాగా పెట్టుకోవాలి హల్కా అంటే లైట్ గా పెట్టుకోవాలి శరీరము లైట్గా ఉంటే బుద్ధి పొరుగుగా శరీరం బరువు బుద్ధి బుద్ధి కూడా మందంగా తయారు కాబట్టి ఒక్కపోకున్నా దాని గురించి పట్టించుకోకుండా క్లాసులో పూర్తి సమాధానము ఒకటి అది ధ్యానము అప్పుడప్పుడు ధ్యానం కూడా చేయడం అభ్యాసం చేసుకోవాలి తర్వాత ఉపనతి ఉపరతి అంటే కావ్యకర్మలకు వెరీ చూడాలి అంటే నిత్యకర్మలు చేసుకోవాలి చేస్తున్నారు తప్ప కామ్యకర్మం అనేది పెట్టుకోవాలి కామ్యకర్మ పెట్టుకోవాలి చిక మంది ఎలా ఉంటారంటే ఉదయం నుంచి సూర్యు నుంచి గర్ణం పెట్టడం సూర్యులో వేయిస్తూ ఉంటే ఇక్కడ కాఫీ తయారు చేసుకుంటూ ఉంటాను కాఫీలా పై నుంచి కట్టేసి సూర్యులో వేయించే టైంలో కాఫీ తయారు చేయడం సాయంకాలం సూర్యులు అస్తమించే టైంలో ఈ విధంగా జీవితం అంతా ఇలా గడిపేస్తారు ఇంకా అరవై వేల డెబ్బై వేలతో ఎనభై వేలతో ఏదో వరలక్ష్మి వ్రతమునో లేకపోతే కోర్మ వ్రతమనో ఏదో వ్రతం ఆ వ్రతం ద్వారా శ్లోకానికి వేసుకోవడానికి నిత్యం వెళ్ళే ప్రయత్నం చేస్తారు అవి పద్ధతి కాదు ఒక జీవితకాలం దేవుడు మాట లేకుండా గడిపేయడం సంసారం తప్పి ఇంకేమీ లేదు ఒక జీవితకాలం ఇంకా చచ్చిపోయే లైవ్ వచ్చినప్పుడు ఏదో పేరు పెట్టి ఏదో పూజ భర్తమో ఏదో చేయటం దానికి ఏదో పేర్లు ఉన్నాయి లక్ష వస్తువులు లక్ష వస్తువులు తీసుకొచ్చి భర్తం చేసేయటం స్వర్ధం కామ్య కర్మ ఒక జీవిత కాలం నిత్య కర్మని పూర్తిగా నెగ్గెక్ చేసి ఇంకా చచ్చిపోయే ఉన్న కామ్యకర్మ లేక అది జనా కారణం ఏమి తెలుస్తుందండి ని సమాజంలోకి లోతుగా పెట్టేశారు మన వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ పెట్టేశారు అదే నిత్యకర్మ చేయండి రా అని చెప్పి కూడా ఎవరు లేదు కాబట్టి నిత్యకర్మలని చేస్తూ నిత్యకర్మ అంటే చాలా సరళమండి మీరు అభ్యాసం చేస్తూ ఉండండి సూర్యులయం అయినప్పటికీ మీ స్నానం అయిపోవాలి ఇటు అటువకుండా ఎప్పుడైనా కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు ఆలస్య తొలికి రాదు బాగా చేయకోకుండా సూర్యుడు ఏడు ఏడున్నరేప్పటికీ మీరు స్నానం అయిపోవాలి స్నానం అయిన వెంటనే ఉదయం నుంచి ముందు నిలబడి సంపరయ్యారు చేతనైతే అధికం లేకపోతే దేవుడు భూమి దగ్గర ఒక ఇది నిశ్చయ ఎప్పుడు విపలయం పైనట్లకి కాదు అవదయం ఆ సమయంలో ఈ నిత్యకర్మలు చేస్తే ఇంకా కామ్యకర్మలు ఉండవు కామ్యకర్మ కామ్యకర్మలంటే జనం ఇచ్చెక్కిపోయినట్టుగా చేస్తారు కామ్యకర్మలు అంటే దేవుడు పెళ్లి ఈ వ్రతం కామ్యకర్మ ఆ వ్రతము కామ్యకర్మ తీర్థయాత్రలన్నీ కామ్యకర్మలే అలా చేస్తూనే ఉంటారు కానీ ఈ వేదాంతంలో కావ్యకర్మలో ప్రసక్తి ఉండదు అది ఉపసత్తి ఈ లక్షణాలన్నీ ఉండాలండి ఇవన్నీ లక్షణాలు పెట్టుకుంటూ మీరు వేదాంత క్లాసుకు వస్తే మీరు చెప్పండి ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు పెట్టుకుంటూ వేదాంత క్లాసుకి వస్తే ఆ అంతటా ఉన్న ఆ దేవుడు నా లోపల ఉన్నాడు అని అనుభవానికి వస్తుందంటారా అదంటారు వచ్చి తీరుతుంది చేతలలో ఆ పరివర్తన వస్తుంది ఆ పరివర్తన మీకు అంతటా ఉన్న దేవుడు నా లోపల ఉన్నాడు అన్నీ మీలో తెలుసు చిన్నగా మెదిసి తెలుసు పొందుతుండగా నేను ఏమనుకుంటున్నాను చెప్పంటారా మీ అభిప్రాయం చెప్పండి సందేశం పాడి వాళ్ళకి ప్రేక్షకునే వాళ్ళకి ఒక వన్ వీక్ క్యాంపు పెట్టి వాళ్ళకి వాళ్ళ కీర్తనలు వాళ్ళకి పాఠం చెప్పాలి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళు దీని గురించి పఠించుకోరు అన్ని చూసేస్తారు తప్ప అసలు ఏ అక్కడ ఆయన చైరాజ స్వామి ఆయన మహాపురుషుడు డివైన్ స్వామి ఆయన ఏమంటున్నాడో చూడొద్దు ఆయన ఏమంటున్నాడు చూడద్దు నేను ఒకసారి తులసీదాసు ప్రార్థన కలిగాను ఏదా తులసి రామచరిత మహర్షి ప్రారంభంలో అన్ని దేవుడికి దళాలు కదా ఆ ప్రార్థన కలిస్తే ఐదు వందల సింటాయి దాంట్లో ఉన్నంత వేదాంతం నాకు ఇంకెక్కడా కనపడలేదు నేను లోక్సభలో ప్రతాప్ చంద్ర సారంగి గారు దాని నుంచి ఒక శ్లోకం కోట్ చేశారు ఆయన నాకు ఆ శ్లోకం నేను ఎదుగులేదు ఆ దోహ అలాంటి దోహం అక్కడ ప్రజలు నాకు కృషి కృష్ణం ఒక ఆయన ఒక ఆయన నా దగ్గర నుంచి నేను చూసా వాళ్ళని జరిగింది చూడలేదన్నా చూడదు ఎంత డివైన్ సోర్ అంటే మొత్తం వేదాంతం ఉంటుంది అసలు వచ్చేసి ఆ రకంగా సో అన్ని చే ఆయన అంటారు నిధి సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా అని అడుగుతాడు చూడండి ఆ ప్రశ్న సన్నిధి అంటే సత్ ఇంకా తర్వాత శవదమాది అనే మాట్లాడున్నాయి అక్కడ చెప్పిన గంట నుండి సంగీతం కర్ణాటక సంగీతం వాళ్ళకి ఒక వన్ వీక్ ట్యాంప్ పాటు ఏడు పాటు పోగరాజ స్వామి కొలుతు పాఠం చేసి ఎవరు స్వామి తప్పువిరానంద గారు లైక్ గా లేదు కాబట్టి ఆ రకంగా శవదమాదులను మీరు ఎప్పుడైతే ఈ శవమాదులను అభ్యసిస్తూ శ్రవణం చేస్తారో అప్పుడు మీకు ఈ తిప్పు వదిలిపోతుంది దేవుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ దేవుడు దేవుడి గొప్ప ఈ తిప్పుడు ఈ ఈ మిషన్ ఫర్మేషన్ వదిలిపోతుంది వదిలిపోయి ేవుడు కలరు ఎలా ఉన్నాడు ఆత్మరూపుడుగా ఉన్నాడు అన్ని కాలంలో అహం నేను బ్రహ్మ బ్రహ్మను ఇది అనే వాక్యాశోధ ఉపనిషద్వాక్యము యొక్క తాత్పర్యము యముతే భోషిముతి ఉపదతి శ్రద్ధ సమాధానము గలవాడయి శ్రవణాధికం శ్రవణ మన విదిాసనములను అభ్యసించవలేదు ఎప్పటిందండి శ్లోకం మళ్ళీ ఇంకోసారి అహం నేనే బ్రహ్మా పరమాత్మ ఇది అదే వాక్యాక్య ఉపదద్వాక్యము యుక్త అర్థాత్ ఆత్మర్యము యుక్త బోధ జ్ఞానము యావద్ధరకైతే గట్టి పడుమో యావదు అంతవరకు సమాధి సహిత శ్రమము తమముక్ష శ్రద్ధ సమాధానము లతో కూడినవాడై అంటే అవన్నీ కలిగి ఉన్నవాడై శ్రవణాదికము శ్రవణముల విధ్యాసములను అభ్యసేను అభ్యసిలూ అహం బ్రమ్మేతి వాక్యా్రుగీ భలేమాసీతమనా అలా మంచి శ్లోకమే సర్వ వేదా శాణ ఆదిమధ్యావసన బ్రహ్మాత్మ్యే కావం భ్రవణము అనగే మనం మనవాడు అనుకుంటాము శ్రవణం అనగా నేను ఊట మామూలుగా లోకంలో ఒక మిస్ ఇన్ఫర్మేషన్ బాగా లోతుగా వెళ్ళిపోతూ ఉంటుంది చాలా లోతుగా వెళ్తూ వినాలి అని అంట అయితే అసలు వినడం అనగానేమి వినడం అంటే ఏమిటి అయ్యో వినడం అంటే తెలియదు కూడా ఏమిటండి ఆయన చెప్తాడు మేము వింటాము ఈయన ఏమంటున్నారు ఇది శ్రవణం భవేద అనే విజ్ఞానము అంటే మీకు ఆ జ్ఞానం కలిగితే దాని శ్రవణము అని ఇప్పుడు మీకు మాటలు సదే కదా ఎప్పుడైనా పేరు విన్నారా జగన్నాథ పండిత రాయలు అనే పేరు విన్నారు కదా మహాపండితుడా ఆయన ఢిల్లీ వెళ్ళారు షాజహాన్ అప్పుడు చక్రవర్తి షాజహాన్ చక్రవర్తి లేదు ఆ ఢిల్లీ వెళ్లారు ఆయన ఢిల్లీ వెళ్లి పాదుషా గారి పాదుషా గారి సన్మానాలను అందుకునే అయితే బాబుషా ఈ తిలక బ్రాహ్మణుని పాదుషా ఎక్కడ తప్పాడు ఈయన ఆంధ్ర ఉండే అక్కడ ఢిల్లీలో ఈయన భాష కూడా ఈయనకి హిందీ అది రాదు అయితే ఎవరైందంటే ఆయన ఉదయము ఆ ఢిల్లీలో ఒక చెరువు దగ్గర ముఖంలో పడుకుని స్నానాధితం చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన ఉన్నప్పుడు ఆ చెరువు దగ్గరే ఇక్కడ ముస్లింస్ బొట్టలాడుకుంటారు బొలవాళ్ళు తిట్టుకుంటారు బొట్లాడుకోవడం అంటే ఫిజికల్ గా కాదు ఏదో తిట్టుకుంటారు ఆ తిట్టుకోవడం హిందూలో తిప్పుకుంటారు ఈయన అక్కడ ఆ పక్కనే ఉండి స్నానావు చేస్తూ వీళ్ళ కొట్లాట అదే రోజు కోర్టులో బాదుషా ముందుకు తెలుసు బాదుషా దాని మీద తీర్పు అప్పుడు బాదుషా అంటారు ఎలా దొరుకుతారు కొట్లాడుకున్నారు అక్కడ సాక్ష్యం ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు అడిగితే వీళ్ళు ఆలోచించి అక్కడ పెద్ద బ్రాహ్మణుల ఒక పిలక అయినా చెరువు స్నానం చేసేది ఆ జనం చేస్తే నమ్మకం ఓ పంచాయినా ఈ ఊరు వాళ్ళగా నడపల్లగా అక్కడి నుంచో మద్రాసే అయ్యి ఉంటాడు అని చెప్పాడు అప్పుడు వెంటనే ఆయన సైనికులు పంపించి వెంటకండి ఆ ద్రా మన వెతికి పట్టుకుంటే అని పట్టుకొచ్చారు పట్టుకొస్తే పాదుషా అడిగాడు మళ్ళీ వెళ్ళకూడదు ఇంటర్పటం ఎందుకంటే పాదుషా మాట్లాడేది ఏమి తెలియదు ఏమి మాట్లాడేది పాదుగా తెలీదు ఆ ఇంటర్పటర్ ఎవరు నేను ఇంటర్ప్రెటర్ దుబాసి అంటుబాసి దుబాసి అంటే దూరే రెండు భాషి అంటే భాష రెండు భాషలు తెలుసు దుబాషి ఉంటాడు ఆ దుబాషి ద్వారా బాబు వాళ్ళు ఉంటాడు ఎలా వీళ్ళిద్దరు తిట్టుకోవడం నువ్వు చూసావా అని ఆయన అక్కడే ఉన్నాడుగా ఏం తిట్టుకున్నారు అని అడిగాడు అంటే మీరు చెప్పాడు వాళ్ళు ఏం తిట్టుకున్నారో నాకు తెలియలేదు కానీ ఆ మాటను మాత్రం యథార్థంగా మీకు చెప్పమంటే చెప్పేస్తానని నేను విన్నాను అప్పుడు వాళ్ళు చదిగా అలా చెప్పంటే చెప్పేస్తాను అని చెప్పాడు అంటే ఆఫీస్టార్ అయిపోయాడు నువ్వు అలా చెప్పగలుగుతావు అని చేస్తాను సరే నేను ఇద్దరిని నిలబెట్టాను ఆయన అడిగారు ఫస్ట్ ఎవరు అయితే ఊళ్ళో చెప్పాడు చెప్పేసి ఉపేశాడు ఆయనకి తెలియదు ఎలా నువ్వు అలా అన్నావా అంటే ఆ నువ్వు ఎవరు చెప్పేశాడు చెప్పాడు అది అయిపోయిందంతా ఆశిస్తే పాదుషాహి ఏజ్మెంట్ ఇచ్చేశాడు ఎందుకంటే ఎవరో చట్టవాడు ఎవరో చేరిపోయింది వాళ్ళిద్దరినీ పంపించేశారు ఒకరికి శిక్ష విధించేసి ఇంకొకటిని బహుమానం పంపించేశారు అయితే నా కేసు చెప్పలేదు అప్పుడు పాదుషాల్ని నమయా ఏదైనా వింతే చూపేస్తావానని చెప్పేస్తారండి ఎక్కడ సామర్థ్యం అని పాదుషాశ్చర్య అప్పుడు ఆ బాబుష ఆయన్ని ఆస్థాన విద్వాంసుడుగా పెట్టుకున్నాడు ఆ బాదుషాకు కూతురు ఆయన హిందూ స్త్రీలని ముస్లిం స్త్రీలని కూడా పెళ్ళాడాడు ఆ బాబుషా అక్బరో అనుకుంటే షాజహాన్నో షాజహాన్ హిందూ స్త్రీలని పెళ్ళాడాడు ముస్లిం స్త్రీలను కూడా వెళ్ళాడు ఈ పాదుషా ఒకలా ఇద్దర ఆడగల మందిన అంతమందిన దాంట్లో ఒక హిందూ రాణి యొక్క కుమార్తె పేర్లు లవంది ఆమె సంస్కృతం నేర్చుకుంటుంది ఈ దగ్గర ఈయన యోగుడు మహావిద్వాంసుడు ఆమె సంస్కృతం మీద స్త్రీ అది నేర్చుకుంటుంది నేర్చుకుని ఆమె ఆమె ప్రేమిస్తుంది ప్రేమిస్తే ఇతను నేను నేను వేరే బ్రాహ్మణుని నన్ను ప్రేమించడానికి పాటలు ప్రేమిస్తానని చెప్పి మనం ఇలాగనా ఆయన ఆయన బాగున్న అవకాశాలు బాబు పాదుషా గారికి తాను తీసేస్తున్నాడు అంటే అప్పుడు వెళ్ళి పాదుశాల్లో మాట్లాడి పాదుషా ఒప్పుకోడు అయినా అప్పుడు ఆమె ఒప్పించి ఆయన్ని పెళ్లి చేసుకుంటాడు ఆయన చేసి ఫస్ట్ ఇంటర్ మ్యారేజ్ ఎండి పండితరాయి అని చెప్పేసి పండితరాయల్ని ముంగండ గ్రామం వాళ్ళు పెళ్లి ఎందుకంటే ఆయన ముస్లిం స్త్రీని తెలియలేదు ఆయన ముస్లిం స్త్రీ కాద ఆవిడ హిందూ స్త్రీయే లవంగి నిలివేశారు ఆయన మహావిష్మాసుడు పండితు రాయడు ఆయన రసగంగాధర అనే పుస్తకాన్ని ఒక దాన్ని రాశాడు తర్వాత అని ఇంకొక కావ్యాన్ని రాసినాడు ఇంకా ఏదో రాశాడు మంచి కవి మంచి పండితుడు కవి సో అంటే వింటే ఆ వినడం వల్ల శ్రవణం అంటే ఏంటి హాంత్ థ్యాంక్ యూ